హరి ్రీగరుభ్యో నమరి ఓ బ్రహ్మానందరమసుఖదం కలం జ్ఞానం గగనసదృశం తమకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూత భవి భూతం భావాధీతం త్రిగుణరజిత సద్గురు తం నమా నమో బ్రహ్మ విద్యా సంపదయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవరహి ప్రజ్ఞన ప్రత్య్రమహి అహం పదార్థదీ సదాశివసరంభా వ్యాసశ మ అస్మదాచార్యపర్య వందే గురు పర పరా స్వగురో నిజగరు పరమగొరు పరష్ిగొరు సద్గురుపరబ్రహ్మణే నమీరుభ్యో నమరు కనిచేయదనకు మారా చుటలు రెండు ఎవరి పనులో ఎరిగింపు నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేను చూడూ అట్లనకుండా చేసేను నేడు వరపించుడి దెబ్బ వేసేనా నా తండ్రి ఇరిగించి పై మర్మమెరుకాను నే తీసివేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు ఎరుక పని చేయదు అనకును ఎరగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో ఎరిగింపు నా మ్రోలను వెరువను తప్పిదివే దెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు వెరపించుడే దెబ్బ వేసేన నా తండ్రి ఇరిగించి పై మర్మమెరుకాను నే వేసేను చూడు కొండా చేసేను నేడు ఇది పదవి భజన అచలము అనగా బయలు కర్తగాలు కర్తరహితము భోక్తరహితము ఆవరణరహితము గుణరహితం పదార్థరహితం శక్తి రహితం చైతన్యరహితం అన్నింటికీ రహిత పద్ధతిగా ఒక నిరూపణ బయలు ఒక దర్శనం బయలు మరి ఈ పనులన్నీ అనంత విశ్వ ప్రాదుర్భావం నుంచి నీ జనన మరణాల వరకు ఎవరైతే విచారణ చేస్తున్న సాధకుడు ఉన్నాడో ఈ సాధకుని జనన మరణాల దగ్గర నుంచి మొదలు పెడితే అనంత విశ్వం అనంత విశ్వంతో పోలిస్తే అది మహత్తుకే మహత్తు ఎందుకని అంటే మహాకారణ శరీరానికి మహత్వని పేరు మరి మహత్తుకే మహత్వం మహదోర్మహదహంకార మహదహంకారో బ్రహ్మరోర్వ్యక్త అవ్యక్తోర్ అవ్యక్తత్ మహదోర్మహద్హంకార ఆ దిగి వచ్చిన పద్ధతి అలా వచ్చింది కాబట్టి ఈ మహత్వ్ అనేటటువంటి దాన్ని తెలుసుకునే నేనుకి మహదహంకారమని కూటస్థునికి మహదహంకారమని పేరు ఆ మహదహంకారము మరలా పైనున్న ఒకటి రెండు మూడు బ్రహ్మణురవ్యక్త అవ్యక్త అన్నమాట అనేటటువంటి లక్షణంలోకి చేరిపోతుంది కాబట్టి ఈ పిండ బ్రహ్మాండముల యొక్క ఆట అంతా ఉంది ఈ ఆట ఎవరు ఆడుతున్నారు ఈ పని ఎవరు చేస్తున్నారు అంటే ఆ పని చేసేది ఎరుకేనయ్యా అది పిండ రూపంలో ఎరు పని జరిగినా ఎరుకే బ్రహ్మాండ రూపంలో పని జరిగినా ఎరుకే అనంత విశ్వంగా మార్కులు చేర్పులు ఏర్పడ్డా అది కూడా ఎరుకే ఏమిటండి అన్నిటికీ ఎరుకే అంటారంటారేమో జీవుడు అంటే మలినప్పు ఎరుక జీవుడు అంటే మలినపుటెరుక బ్రహ్మము అంటే శుద్ధ ఎరుక పరబ్రహ్మం అంటే పరారూప ఎరుక ఇలా అకేవలపుటెరుక పరారూప ఎరుక పోయి రెండు స్థితులుగా చెప్పుకోవచ్చు అంటే అఖండ ఎరుక లేనెరుక పరారూప ఎరుక అంటే లేనెరుక అఖండ ఎరుక అంటేనేమో కేవలపు దాని దానికంటే కిందది శుద్ధ ఎరుక దానికంటే కిందది మలినప్పు ఎరుక ఇలా ఎరుకలో కూడా నాలుగు స్థాయి భేదాలు ఏర్పడి ఉన్నాయన్నమాట జీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ ఎట్లా అయితే వేదాంత పద్ధతిగా చెప్తున్నామో ఇది కూడా ఈ ఎరుక నిర్ణయానికి కూడా ఇలాగా చెప్పబడింది కాబట్టి ఎరుక ఏమీ పని చేయడం లేదు అని చెప్పడం తగదు అన్ని పనులు చేసేది ఎరుకే కాబట్టి నీ జననానికి కారణం ఎవరయ్యా అంటే మూలా ప్రకృతి అంటే ఎరుక అఖండ ఎరుక ఆ మూలా ప్రకృతికే ఆదిపరాశక్తి అని మన వాళ్ళు పేరు మూలమునందు ఉన్న ప్రకృతి లేక ప్రకృతికి మూలముగా ఉన్నది వీటను ఏం చేసినా సంస్కృతంలో సరిపోదు ప్రకృతికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కారణముగా అన్ని పనులు జరుగుతున్నాయి విశ్వమంతా వ్యాపకమై ఉన్న చైతన్యం నీ శరీరంలో కూడా వ్యాపకమై ఉన్నది కదా ఆ చైతన్యమునకే శివమని పేరు ఆ చైతన్యం చేత కదులుతూ పనులు చేస్తున్నట్టు కనబడుతున్న ఇంద్రియ సమూహానికి పనిముట్ల సమూహానికి శవమని పేరు కదిలించేదానికేమో శవమని పేరు కదిలించబడేదానికి శవం అని పేరు కాబట్టి ఈ శవము కూడా ఆ ప్రకృతిలోదే ఆ శివము కూడా ఆ మూలా ప్రకృతిలోదే ఇప్పుడు మరి నేనుని దేనికి అన్వయం చేయాలి ఇప్పుడు కదిలించబడుతున్న ఇంద్రియ సమూహమైనటువంటి శవానికి అన్వయం చేద్దామా లేక అన్ని దేహాలను కదిలిస్తున్నటువంటి చైతన్య రూపమైనటువంటి శవానికి అన్వయం చేద్దామా అనేది మొట్టమొదటి సాధకుడు విచారణ ఈ విచారణకు నిత్యానిత్య వస్తు వివేకమని పేరు ఈ సృష్టిలో రెండు భాగాలు ఉన్నాడు ఒకటేమో నిత్యం ఒకటి అనిత్యం అంటే అనిత్యము అంటే ఏంటంటే అల్లకాలము ఉండనిది నిత్యము అంటే ఏంటంటే ఎల్లకాలము ఉండునది ఇలా చెప్తారు నిర్వచనం అంటే అర్థం ఏమిటంటే ఇట్లా అబ్స్ట్రాక్ట్గా చెప్తే ఎట్లా అర్థమవుతుందండి ఎల్ల అంటే దానికి ఏమన్నా ప్రమాణం ఏమైనా ఉండాలి కదా అంటే సృష్టి వచ్చిన తర్వాత లెక్కేయమంటారా సృష్టి రాకముందు లెక్కేయమంటారా నువ్వు పుట్టిన తర్వాత లెక్క వేయాలా నువ్వు పోయిన తర్వాత లెక్క వేయాలా బ్రహ్మాండం పుట్టిన తర్వాత లెక్కేయాలా బ్రహ్మాండం పుట్టక ముందు లెక్కేయాలా అనంత విషయం పుట్టక ముందు లెక్కేయాల అనంత విషయం పూయింత రోజు లెక్కేయాల ఎక్కడ లెక్కేయాలి ఈ కాలాన్ని కాలానికి ఏం ప్రమాణం ఉందా అంటే కాలం అవిభాజ్యం అవిచ్ఛిన్నం అని ఇదేమిటండి అసలు కాలంలో విభజనలేవు అట కాలంలో లెక్కేయడానికి దానికి అవకాశమే లేదట ఎందుకని అంటే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధు ఆ పద్నాలుగు లోకాలు కాలంలోనే పుడుతున్నాయి ఆ అనంత విశ్వము కాలంలోనే పుడుతుంది మరలా కాలంలోకే పోతుంది కాలము అన్న కాలుడు అన్న రెండు ఒకటే కాళి అన్న ఒకటే కృష్ణ అన్న ఒకటే ఈ శబ్ద ఈ శబ్దాలన్నీ కృష్ణ బెలం అని మనం ఇప్పుడు పేరు పెట్టాం విజ్ఞాపన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ అనంత విశ్వం కూడా పాల పంతలన్నీ ఒక్కొక్క కృష్ణ బలంలో నుంచి ఉత్పన్నం అవుతున్నాయి ఏముంది అందులో అన్నారు అందులో కృష్ణ పదార్థం ఉంది అన్నారు కృష్ణ పదార్థం ఏమిటని అన్నింటినీ తన లోపలికి తీసుకోగలదు హరించేయగలదు మరలా వెలిగక్కగలదు అట్లాగా చేయగలిగే శక్తి కలిగిన దానికి కృష్ణ శక్తి అని పేరు కాబట్టి పరమాత్మ కూడా ఆ కృష్ణ బలానికి నిరూపణగా సంజ్ఞారూపక నిరూపణగా నీలవర్ణ దేహాన్ని చూపిస్తారు నిజానికి అసలు ఎక్కడైనా భూమండలం మీద వెతికి చూడండి ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు నీలవర్ణ దేహం లేదు ఎవరికి కూడా అయితే నల్లగా ఉంటాడు లేకపోతే తెల్లగా మధ్యస్థంగా ఎర్రగా ఉంటాడు మన కంటిలో ఉన్న ఐదు రంగులే ఉండేది ఎక్కడైనా సరే నలుపు ఎరుపు తెలుపు ఇంద్రనీళలము సునీలము ఎర్రది తర్రది నల్లది తెల్లది ఇట్లా చెప్తారన్నమాట కాబట్టి నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసంభు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు భాగవతం ఇలా చెప్తుంది కృష్ణుని గురించి కృష్ణుడు ఎలా ఉన్నాడయో చెప్పబోయా అంటే నల్లని వాడు నిఖార్సైన నలుపు అంట నల్లని నలుపు నీలమేఘఛాయ నీలమేఘం ఉంటుంది అసలు నల్లని మేఘం ఉంటుంది కానీ కాబట్టి అనలుపుని మనం ఏం చేసామంటే తాత్వికమైన దృక్పథంతో కృష్ణ శక్తిని సూచించాలనేటటువంటి ఉద్దేశ్యంతో రామావతారంలో కృష్ణావతారంలో నీలమయశ్యాముడయ్యా అన్నారు తత్వదర్శనం కలిగిన వాడు వాస్తవానికి వాళ్ళు నల్లని వాళ్ళు నల్లని నిట్ట నల్లని నలుపు అందులో దేదీప్యమైనటువంటి కాంతి కలిగినటువంటి నలుపు నల్లని మణులు ఉన్నాయి నల్లని వజ్రాలు ఉన్నాయి ఆ నల్లని వజ్రాలు బ్లాక్ డైమండ్స్ అంటారు ఈ నల్లని వజ్రాలకి తెల్లని వజ్రాల చాలా విలువ ఎక్కువ ఉంటుంది అరుదుగా లభిస్తాయి అవి అట్లాగే నల్లని వారని ఎవరిని తక్కువ చేయకూడదు సుమి వారందరూ శ్రీరామచంద్రమూర్తికి కృష్ణమూర్తికి వారసులు ఈ మధ్య కాలంలో ఏంటంటే తెల్లధనాన్ని అందంగా ఒప్పుకొని ఆ తెల్లతనం వెనకాల వ్యామోహంతో పడిపోయేటటువంటి లక్షణాలు సినీ ప్రపంచాన్ని చూడడం వల్ల ఏర్పడినటువంటి లక్షణాలు నిజానికి అలా లేరు అమ్మవారు గౌరవర్ణం అందుకే ఆవిడ గౌరీ ఆవిడ పేరు కృష్ణ కాళీ కృష్ణ కాబట్టి అమ్మవారు కూడా నల్లని వారే త్రిపుర సుందరి కీర్తించబడేటటువంటి త్రిభువన అధి అధిష్టాత్రి అయినటువంటి త్రిపుర సుందరి నల్లనిది గౌరవర్ణం అమ్మ గౌరి పర్వతానికి పుట్టినటువంటి పుత్రిక పర్వతరాజ పుత్రిక పార్వతి ఆవిడ కూడా గౌరవవర్ణమే మరి మహానుభావులు అందరూ గౌరవర్ణంలో ఉన్నారు తెల్లని తెలుపుతో ఎవరు లేరు భగవాన్ రమణుల్ని చూస్తే ఎవరు అందంగా ఉన్నారని అమరు అలాగే అరవింద మహర్షిని చూస్తే అందంగా ఉన్నారు తెల్లహ ఉన్నారు సినీ స్టార్లాగా ఉన్నారని ఎవరన్నారు వాళ్ళు ఏనాడు మేకప్లు చేసుకోలే వాళ్ళు ఏనాడు దేనికి దేహానికి ప్రాధాన్యత ఇవ్వలే అలాగే రామకృష్ణ పరమహంస వారి యొక్క యథార్థమైనటువంటి ఫోటో చూస్తే నల్లని అమ్మ శారదాదేవి నల్లని నలుపు ఆవిడ ఒరిజినల్ ఫోటో చూస్తే ఎవరు ఇప్పుడు మామూలుగా ధ్యాన మందిరాల్లో కనపడేటవన్నీ పెయింటింగ్లు ఆడ నల్లగా చూపేయడం ఇష్టం లేక ఆ పెయింటర్ గారు అట్లా ఎర్రవర్ణంలో తయారు చేశారు అనమాట కానీ అలా లేరు వాడు నేను కూడా గమనించాను ఏకంగా కాళీఘాట్లో చూశాను అమ్మవారి యథార్థమైన ఫోటో ఉంటుంది శారదాదేవి యొక్క ఫోటో అవిడ నల్లని వారు ఇట్లా భారతదేశంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు నల్లని వీళ్ళందరూ ఏమిటంటే వాళ్ళు ఎవరు దేహానికి ప్రాధాన్యత ఇవ్వలే ఈనాడు దేహానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి లక్షణం పెరిగిపోయి అందానికి సంబంధించిన ప్రపంచం వస్త్రానికి సంబంధించిన ప్రపంచం భోజనానికి సంబంధించిన ప్రపంచం అన్ని ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ప్రపంచం తయారైపోయింది తయారైపోయి ఆ ప్రపంచాన్ని విడదీయలేనంత సంబంధం ఏర్పరచుకున్నాడు మానవుడు మరి పనులన్నీ ఎవరు చేస్తున్నారండి ఇదంతా అజ్ఞానము అవిద్యాసహితమైనటువంటిదంతా మలినపు అవిద్యా సబలితమంతా మలినపు టెరుక మాయా సబలితం అంతా శుద్ధ ఈ సృష్టిలో రెండే ఉన్నాయి ఒకటి అవిద్యాశబలితం రెండు మాయాశబలితం ఈ శబలితం ఏమిటంటే అర్థం కాకుండా అంటే ఒక ఒక సంఘర్షణ అంటే ఒక బిందువులో నాద బిందు కళలనే మూడు శక్తుల మధ్య సంఘర్షణ ద్వారా ఓంకార నాదం అనే నాదం ఉద్భవించి దాని నుంచి ఈ మూడు శక్తులు ఉత్పన్నమై దాని నుంచి బ్రహ్మాండ ఉత్పన్నమైంది ఇది ప్రణవం నుంచి సృష్టి ఉత్పన్నమైనటువంటి పద్ధతి అదే రీతిగా బిందుత్రయం దాని నుంచి జీవజగత్తులు ఉత్పన్నమైనవి అంటే రక్త బిందువు శుక్ల బిందువు సంవిద్ బిందువు ఈ మూడు బిందువులు అనే బిందుత్రయం ద్వారా జగజ్జీవేశ్వరులు ఉత్పన్నమయ్యారు సరే ఈ శబలితం అంటే అర్థం ఏమిటంటే వాటి మధ్య అసమతౌల్యత అంటే మూడు గుణాల మధ్య సమత్వం ఉన్నప్పుడు అవ్యర్థం వాటి ఎందు విషమత్వం ఏర్పడినప్పుడు మహత్తం ఈ విషమత్వం ఎలా ఏర్పడింది అంటే శబలితమైనప్పుడు ఏర్పడింది అనమాట ఏమిటి మళ్ళీ శబలితం శబలితం అంటారు అంటే మోహితము అని మళ్ళీ ఇంకో మనకు అర్థం అవడానికి ఒక్కొక్క మట్టు దించుతూ తీసుకొస్తారన్నమాట అదేంటంటే మోహితము అవిద్యా మోహము ఉన్నప్పుడు మలినపు టెరుగా జీవము అంటే ఇంద్రియ ధర్మాలు విషయాలు అష్ట ప్రకృతికి సంబంధించినటువంటి పనులన్నీ ఏవైతే ఉన్నాయో ఆయా పనులన్నీ మలినపు టెరుగే కాబట్టి మానవులు కోరినప్పుడల్లా వర్షం రావడంలా కోరినప్పుడు ఆగిపోవడం లే అదంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అయా వరుణదేవుడా కొద్దిగా వానలు కునిపించు అని ప్రార్థించేటటువంటి పద్ధతి మన సాంప్రదాయంలో ఉంది విజ్ఞాన శాస్త్రం వారేమో పీడనం వలన ఉష్ణం వలన నీటి ఆవిరి వలన భూభ్రమణం వలన భూపరిభ్రమణం భూమి మీద ఏర్పడినటువంటి పీడనలో వ్యత్యాసాల అలాగే ఉష్ణంలో వ్యత్యాసాల వలన మీద గాలులు భూమి మీద గాలుల యొక్క చలనముల ఉష్ణ సముద్ర వాహ వాహకాలు అంటే ఉష్ణ నీరు అంటే వేడి నీరు కలిగిన సముద్రాల యొక్క చలనము చల్లని నీరు కలిగిన సముద్రాల యొక్క చలనము ఇలా రకరకాలైనటువంటి వాతావరణ శాస్త్రం అనేది పెద్ద ప్రపంచం ఏర్పడింది ఇట్లా ఎప్పుడై మనం ఇంద్రియాలకు సంబంధించిన ప్రపంచం ఎట్లా ఏర్పడిందో అట్లాగే అష్ట ప్రకృతులకు సంబంధించిన ప్రపంచం కూడా విజ్ఞాన శాస్త్రం తయారు చేసింది భూమిని బాగా అధ్యయనం చేసి భూమి యొక్క శాస్త్రాన్ని తయారు చేసింది దాని పేరు జియాలజీ దాంట్లో దొరికే రత్నాల కోసం జమాలజీ అట్లాగే ఈ వాతావరణం వెదర్ ఫోర్ కాస్ట్ ఈ వాతావరణానికి అనుకోవడం కోసం అనేక ఉపగ్రహాలని ఆకాశంలోకి ఆ అంతరిక్షంలోకిమించి దాన్ని తెలుసుకోవడం తద్వారా ఒకరికొకరికి సమాచార వ్యవస్థ చేరవేయడం ఇదంత పెద్ద పరిణామం మరి పరిణామం అంతా జరిగిందామా జరగలేదన్నమా చాలామంది నాకు సందేహాలు అడిగేటప్పుడు అంటారు ఏమంటే మాకంతా జగత్తు ఉన్నట్టుగా కనబడుతుంది అన్ని పనులు జరుగుతున్నట్టుగా కనబడుతుంది మేము పొద్దున్నేళ్ళు వేస్తున్నాం రాత్రి నిద్రపోతున్నాం ఆకలి వేస్తుంది భోజన చేస్తున్నాం దాహం వేస్తుంది మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతున్నాం ఆలోచించాలనిపిస్తుంది ఆలోచిస్తున్నాం చూడాలనిపిస్తుంది చూస్తున్నాం వినాలనిపిస్తుంది వినిపి తినాలనిపిస్తుంది తింటున్నాం చేయాలనిపిస్తుంది చేస్తున్నాం ఇవన్నీ సత్యంగానే చూస్తున్నాయి కదా మాకు మీరేమో లేవంటారేమిటి అంటున్నారు శంకర భగవత్పాదులు ఒకటే చెప్పారు ఆయనకి తెలిసిందంతా శరీరధారులకెల్లా ఇది సత్యం నీకొక్కడికేం కా జంతువులకు కూడా అదే ఉంది వెన్నెముక కలిగిన జంతువులన్నీ నువ్వు చేసే పనులన్నీ చేస్తున్నాయి ఏమిటి ఏది ఉంటే కన్ను చూడగలదు ఏది ఉంటే చెవి వినగలదు ఏది ఉంటే ఆకలి కలుగుతుందో ఏది ఉంటే తినగలుగుతున్నావో ఏది ఉంటే మాట్లాడగలుగుతున్నావో ఏది ఉంటే ఏ పనైనా చేయగలుగుతున్నావు దానికి శవము అని పేరు పెట్టరా అది ఉంటేనే ఇవన్నీ అది తప్పుకుంటే ఇవన్నీ శవంలో భాగమే అది ఉన్నప్పుడు కూడా ఇది శవంలో భాగమే ఇది జీవిత సత్యం ఈ సత్యాన్ని ముందు తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇంద్రియాలు చూపే ప్రలోభానికి లొంగకుండా లేకపోతే ఏమిటంటే విషమే పుచ్చుకోకర్లే మితి మించి అన్నాన్ని బుచ్చుకున్నా కూడా విషమై కొంతకాలానికి తినే ప్రాణాన్ని హరిస్తారు చాలామంది ఏమిటంటే చిన్నప్పటి నుంచి అమితంగా తినేటటువంటి అభ్యాసం చేస్తారు నేను ఎదగాలి నేను ఎదగాలి నేను ఎదగాలను కూడా ఎంతకాలం ఎదుగుతాడు ఆ తర్వాత ఎదగడు కదా ఆ తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమమైనటువంటి స్థితిలో మనో వికాసానికి బుద్ధి వికాసానికి చైతన్య వికాసానికి ఆత్మానుభూతికి ప్రాధాన్యత జీవించవలసినటువంటి జీవనాన్ని ఇరవై నుంచి అరవై వరకు కూడా ఇంద్రియ ప్రలోభాలకే లోబడి జీవించాడే అనుకోండి ఎందుకంటే అరవై తర్వాత ఎట్లాగూ బలహీనపడిపోతాయి కాబట్టి అశక్తమైపోతాయి కాబట్టి ఆ అరవై తర్వాత చేసేది లేదు కదా అప్పుడు ఎలాగూ తినే అవకాశం లేదు కదా అప్పుడు ఎలాగూ చేసే అవకాశం లేదు కదా అని డజన్ల కొద్ది లడ్డూలు డజన్ల కొద్ది కాజాలు డజన్ల కొద్ది మిర్చి బజ్జీలు తినేసాడు అనుకోండి అప్పుడు ఆ ఇంద్రియ ప్రలోభం పొమ్మంటే పోతుందా నలభై ఏళ్ల పాటు అరవై ఏళ్ల పాటు అయినటువంటి అభ్యాసం చేత్తో తీసేసినట్టు తీసేయాలంటే ఎవరైనా తీసేయగలరా బాగా పురి ఎక్కిచ్చామండి వడి బాగా పెరిగిపోయింది ఎంతగా అంటే ముళ్ళు పడిపోయింది పెరిగిపోయి ఇప్పుడు ఆ తీయాలంటే ఆ వడి ఏవైపు ఎక్కిచ్చామో ఆ ఎక్కించిన వైపు నుంచి వ్యతిరేక దిశలో అపసవ్య దిశలో దాన్ని మళ్ళీ తిప్పాలి అప్పుడు ఆ దారాలన్నీ విడిపోతాయి అప్పుడు ఆ ముళ్ళన్నీ విడిపోతాయి ఇంతే జీవితం ప్రవృత్తించ నివృత్తించ అన్న సూత్రం ఈ వడి వెనక్కి తిప్పడంలోనే ఉంది కాబట్టి రజోగుణ ధర్మాన్ని తమో గుణ ధర్మాన్ని కలిగిన వాళ్ళందరూనేమో వడి పెంచుకుంటూ ఉంటారనమాట వేగాన్ని పెంచుకుంటూ ఉంటారు ఉద్వేగ ఉంటారు ఆవేశపడిపోతూ ఉంటారు నేనే చెయ్యాలా నేనే చెయ్యాలా నేనే చెయ్యాలి నేనే చెయ్యాలి నేనే చెయ్యాలి నేనే చెయ్యాలా నేనే చెయ్యాలా అని ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి నేనే చెయ్యాలి నేనే చెయ్యాలి నేనే చేశాను నేనే చేశాను అభిమానం కూడా వస్తుంది ఈ మూడింటి ద్వారా వడి పెరిగిపోయింది ఎంతగా వడి పెరిగిపోయిందయ్యా అంటే మనస్సు అనేది సత్యానే మరిచిపోయాం బుద్ధి వికాసం పొందాల్సిన అవసరమే లేదు సత్వగుణాన్ని ఆశ్రయించవలసిన అవసరమే లేనటువంటి రీతికి జారిపోయాం క్రిమి కీటకాదుల దశకు జారిపోయాం దానివల్ల ఎన్నో పనులు జననం నుంచి మరణం లోపల అసలు నువ్వు ఏం చేసేవయ్యా అంటే నేనండి చెప్పడానికి వీళ్ళేదండి బాబు రాస్తే ఒక పదివేల పేదీల మహాభారతం అంత అవుతుంది అంటాడు ప్రతివాడు వాడి జీవితం గురించి పెద్దలు ఏం చేశారంటే మానవ జీవితం వంద సంవత్సరాలు పూర్ణ జీవించినటువంటి మానవుల యొక్క జీవితం సర్వమానవుల యొక్క జీవితం మొత్తాన్ని బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి స్థితి లయాన్ని విశ్వం యొక్క ఉత్పత్తి లయాన్ని మొత్తాన్ని కలిపి ఒక్క మాటలో చెప్పదలుచుకున్నాడు ఇచ్చట భాగవత కృష్ణ చేసిగా ప్రభు ఇదంతా కలిపి ఒక పనేనట ఇన్ని పనులు లేవయా ఈ మొత్తం కలిపి ఒక పనే నువ్వు పుట్టడం పోవడం కావచ్చు సకల జనులు పుట్టడం పోవడం కావచ్చు సకల జీవరాశి పుట్టడం పోవటం కావచ్చు బ్రహ్మాండముల యొక్క ఉత్పత్తి స్థితి లయములు కావచ్చు అనంత విశ్వము యొక్క ఉత్పత్తి లయము కావచ్చు ఈ మొత్తం కలిపి మలినప్పుడెరుక శుద్ధ ఎరుక మిశ్రపుటెరుక కేవలపుటెరుక పరారూప ఎరుక ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోయ్యా బాబు ఆ ఎన్ని చెప్పుకున్నా అఖండపు ఎరుక ఈ మొత్తం కలిపి రెండే రెండు మాటలలో ముగించేశాడు ఎరుక మరపు ఈ మొత్తం పని రెండే ఎరుక మరపు ఎరుక మరపు ఎరుక మరపు ఇంతేనాయాబో అన్నాడు అది ఏమిటండి ఇలా చెప్తే ఎలా అర్థమవుతుందండి అంటే పిండాండ భాగమంతా మరుపు అన్నారు బ్రహ్మాండ భాగమంతా ఎరుక అన్నారు అంతే ఇంకొద్దిగా దిగొచ్చి రెండు వాక్యాలు చెప్పండి రెండు మాటలు అర్థం కావట్లేదండి అంటే పిండానికి సంబంధించిందంతా మరుపు అంటే అర్థం ఏమిటి విశ్వ తైజస ప్రాంగ ప్రత్యేగాత్మలంతా కూడా మరుపుకు సంబంధించినవారు విరాట్ హిరణ్యగర్ పరమాత్మలంతా కూడా ఎరుకకు సంబంధించినవారు రెండే రెండు పనులు ఉన్నాయట ఏమిటంటే ఆ రెండు పనులు కాదు ఒక పనే రెండు మాటల్లో చెప్పారు ఏమిటంటే ఎరుక మరపైనట మరపు ఎరుకైనట పోయిన కదార్థాలు ఇంత కూర కందార్థంలో కూడా చెప్పారు అది ఇది ఆయను ఇది అది ఆయను అన్నారు అంతే అక్కడ కూడా ఇలాగే సూచించారు ఇక్కడ కూడా మళ్ళీ అలాగే సూచిస్తున్నారు ఒక మాటతో చెప్పేశారు ఎరుక పనిచేయదనకుము ఎరుగుట మరచూటలు రెండు ఎవరి పనులో ఎరిగింపు ఇలా తెలుసుకోవా ఇది అంతా కదా మాటకు మాట సరి అయిన పద్ధతి దృక్సిద్ధాంత పద్ధతి దృగ్దీక్షా పద్ధతి అనమాట చల్లపల్లిలో పడమటి వీధులు ఈ దృగ్దీక్షాపరులైనటువంటి ఉపాసనా పరులు సాంప్రదాయక పరులు ఉన్నారు వాళ్ళ వద్దకు వెళ్ళి కూర్చుంటే మాటకు మాట సరిగా మాట్లాడతారు అంటే ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడరు ఒక్క మాట కూడా దిగి మాట్లాడరు ఒక్క మాట కూడా ఆర్యాదర్పణం ఏర్పడినటువంటి వాళ్ళు కిందకు దిగి జీవభావంతో ఈశ్వర భావంతో మళ్ళా పిండ బ్రహ్మాండ పద్ధతిగా సమన్వయపడేటట్లుగా ఒక్క మాట కూడా చెప్తారు వాళ్ళెంతసేపు బయలుకు సరిపడేటట్లుగా లేని ఎరుకకు సరిపడేటట్లుగా మాట్లాడతారు అది మాటకు సరి పెద్దల దగ్గర వ్యవహారం అంతా ఇది మాటకు సరి మాట్లాడకుండా మౌన వ్యాఖ్యను తెలుసుకోవాలంటే ముందు ఈ మాటకు మాట సరైనటువంటి పద్ధతిగా మనం ఎదగాలి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే మాటకు మాట ఎదురు వాడు ఏం చెప్తే మనం ఏ ఎదురు చెప్పాలి అనే పద్ధతిగా జీవించేటటువంటి స్థాయి నుంచి పెద్దలకు ఎదురాడబోకు అని నా చిన్నప్పుడు చెప్పారు ఎవరైనా సరే పెద్ద చెబితే దానికి ఎదురాడబోకు వాడు చెప్పేటటువంటి మాట ఇప్పుడు నీకు తెలియదు మృత్యు కాలమందు బ్రహ్మాండమునందు బ్రహ్మ నిర్వాణ కాలమందు రెండు కాలాలు నేట ముఖ్యమైన కాలం ఏమిటంటే జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే కాలంలోను బ్రహ్మాండమును బ్రహ్మ విడిచిపెట్టే కాలంలోను బ్రహ్మ నిర్వాణం అన్నారు ఈ రెండు కాలములలో ఉపయుక్తమయ్యే మాటలు ఎవరైతే సూచనలు ఉపదేశములు చెప్పగలిగినటువంటి వారెవరో వారిని పెద్దలు అన్నారు పెద్దలు అంటే మామూలు పెద్దలు కాదు అంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయోవృద్ధులనే పెద్దలని చెప్పలా మన ఎవరైతే జ్ఞాన వృద్ధులు ఆ జ్ఞాన వృద్ధులు చెప్పేటటువంటి మాటలు ఫలించేది ఎప్పుడయ్యా ఉపయుక్తం అయ్యేది ఎప్పుడయ్యా అంటే నీ మృత్యుకాలంలో కూడా అది ఉపయుక్తం అవుతుంది నీ గాఢ నిద్రావస్థలో కూడా అది ఉపయుక్తం అవుతుంది బ్రహ్మ నిర్వాణ కాలంలో కూడా ఉపయుక్తం అవుతుంది జనన మరణ రాహిత్యాన్ని నిరూపించగలిగేటటువంటి సూచనలవి కాబట్టి ఈ మొత్తం పనిని ఎవరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించినటువంటి వేదాంతమంతా ఆఖరికి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఆఖరికి మొత్తం బ్రహ్మసూత్రాలు మొత్తం భగవద్గీత వేదాంత సాహిత్యమంతా వేదాంత శాస్త్రములన్నింటినీ కలిపి రెండు మాటలలో చెప్పాలంటే ఆ రెండు మాటలు ఏమిటాయంటే ఎరుక మరపు అంతే జీవమునకు అన్వయం చేసేవా జీవధర్మాలకు అన్వయం చేసేవా అదంతా మరుపు శివధర్మానికి దేవతా ధర్మానికి బ్రహ్మమునకు అన్వయం చేసేవా అదంతా ఎరుక రెండే స్థాయిలు అంటే ఇప్పుడు ఇది నువ్వు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావు అంటే ఇది జీవుడికి అన్వయం అవుతుందండి అయితే అదంతా మరుపుకో ఆ పని పేరంతా మారపో కొంతకాలానికి మరుపుకు పోతుంది మనం జీవితంలో చాలా పనులు చేసామంటాం సరిగ్గా ఓ పేపర్ తీసుకుని ఏం చేసావు రాయవ్యా అంటే పది పనులు రాయలేవు ఎందుకని అంటే వాడి అహంకారం ఏ అంశంలో అయితే బలపడి ఉందో ఆ పది పనులే వాడికి తోస్తాయంటే అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు నా నేను అడుగుతూ ఉంటా మిమ్మల్ని మీరు గమనించుకోండి మీకు ఏవేవి తోస్తున్నాయో ఓ పేపర్ ఒక రాయండి రాస్తే తెలుస్తుంది మీకు అహంకారం ఎందులో ముడిపడింది అభిమానం ఎందులో ముడిపడింది ఎవరు ప్రయత్నం చేయరు వస్తారు పోతుంటారు వినిపోతుంటారు అంతే రాసిన వాళ్ళు పురోగతి చెందుతారు ఎందుకని అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఓ నా అహం వలన ఇట్లా తోచింది నా అభిమానం వల్ల ఇట్లా తోచింది అది కాదు అది ఎలా కాదో నిరూపిస్తాను అది ఎలా నిరహంకృతిగా చేయొచ్చో నిరూపించవచ్చు ఎలా నిర నిర నిరభిమానంతో చేయొచ్చు నిరూపించవచ్చు దివ్యత్వంతో చేయొచ్చు నిరూపించవచ్చు కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే నాయన ఈ శరీరంలో ఉన్న నేనుని నేను అనుకుంటున్నావు కదా ఈ మేనుని నేను అనుకోమాక అయినా మేనుతో సంబంధపడిన అంశాలన్నీ దైవీ కర్తవ్యంగా చెయ్యి నేను స్థానంలో ఈశ్వరుని పెట్టుకో పెట్టుకుని ఇది ఈశ్వరుడిచ్చిన కర్తవ్యం ఇది ఈశ్వరుడే చేస్తున్న కర్తవ్యం అని నువ్వు స్వీకరించమాట నువ్వెప్పుడైతే స్వీకరించలేదో అప్పుడు అభిమానం నిరభిమానం అయిపోతుంది ఓహో అలాగా ధన్యవాదాలు మంచి చేశాడనుకోండి ధన్యవాదాలు విమర్శించాడనుకోండి ధన్యవాదాలు ఎందుకని అంటే ఇద్దరూ పాఠమే నేర్పారు ఇద్దరూ జ్ఞాన ప్రచోదకులే కాబట్టి పెద్దగా అందులో చింతించాల్సినంత అగత్యం ఏమి లేదు ఇదంతా పిల్లలాటలు అని ముందే చెప్పారు కదా కాబట్టి ఆ పిల్లలాటలలో ఏముంది తాటి ఆకుల బొమ్మల పెళ్లి కదా ఇది ఇంతకు మించి ఏమున్నది ఈ జీవిత సత్యాన్ని తెలియంత తొందరగా తెలుసుకుంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాహ అనే ప్రయోగం ఏం చేస్తాడయ్యా దేవుడు మీ దేవుడు ఏం చేస్తాడని అడిగితే సూటిగా సమాధానం చెప్పచ్చు ఇదే సమాధానం ఈశ్వరుడు చెప్పాడు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా బురదలో పడుకున్నటువంటి పండితన సంసారంతో ఎలా ఆనందంగా ఉన్నదో అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి ఆత్మజ్ఞానంలో మేలు కొలిపి పండితుడుగా మార్చగలగడమే దైవం యొక్క పని దైవం యొక్క పని ఏమిటయా దై మీ దేవుడు ఏం చేస్తాడు ఇదే చేస్తాడంతే ఇంక మించి ఏం చేయడు మా దేవుడు మీ దేవుడు వేరే మా దేవుడు వేరే అనే గొడవలు ఇక్కడ లేవు దేవుడికి ఒక్కటే పని ఉందట ఏమిటో పని అంటే మానవుడికి మనసు నిండా బుద్ధి నిండా సంసార పంకము సంసారం అనే బురద బాగా పట్టుకు మాలిన్యం త్రిగుణ మాలిన్యం ఆ సంసారం అనే త్రిగుణ మాలిన్యం అనే బురదని అందులో అనుభవి దాన్నే సుఖంగా అనుభవిస్తున్నటువంటి సూకరము తన సంసారమును చూసి ఎట్లా ఆనందపడుతోందో ఆనంద లక్షణం నుంచి నిరతిశయానంద లక్షణమైనటువంటి ఆత్మనిష్టకి ఆత్మనిష్ఠుడైన వాడే పండితుడని భగవద్గీత చెప్పింది స్థిత వాడే పండితుడని భగవద్గీత చెప్పింది ఆ స్థితికి నిన్ను పరిణమింపచేయడమే ఈశ్వరుడు చేసే పని కాబట్టి ఇప్పుడు నీ జనన మరణాల మధ్యలో ఏ పని జరిగినా దానికి జీవిత ఆ లక్ష్యం ఏమిటయ్యా అంటే నిన్ను ఆత్మభావంలో నిలకడ చెందించడం ఏమండి నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో పనులు చేశాను ఎన్నో మంచి పనులు చేశాను ఎన్నో దానాలు చేశాను ఏమిటి ఇలాగయింది ఏమైంది ఇప్పుడు ఏమి అవల అది కూడా ఒక ఆటే అది కూడా ఒక బొమ్మల ఆటే సూత్రధారి వాడు పాత్రధారి నువ్వు ఆ సూత్రధారిని నన్ను నడిపేది ఎప్పుడూ కూడా ఆత్మనిష్టవైపోయి సముద్ధరణ పండిత సముద్ధరణ అంటే ఒక విషయం ఉందండి ఏమిటంటే మరల పడిపోకుండా అంటే ఉద్ధరణ అంటే మామూలుగా ఉద్ధరించడం సముద్ధరణ అంటే మరల తిరిగి పడిపోకుండా చాలామందికి ఏమిటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ మెసేజ్ రూపంలో వాట్సాప్లో పెట్టేది ఒక్కొక్కప్పుడు ఉంటున్నామండి మళ్ళీ ఒక్కొక్కప్పుడు ఉండలేదు అంటే రోజులో ఎన్నిసార్లు పడిపోతామంటే ఓ పది పదిహేను సార్లు పడిపోతానని అంటాడు ఇంకా పది పదిహేను సార్లు పడిపోయేవాడు ఎట్టా ఉంటాడు ఇది సముద్ధరణ ఎలా అవుతుంది కాబట్టి సముధరణ పండిత మెలకువ కళ నిద్ర అనే మూడవ స్థలలోనూ నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని ఎట్టి పరిస్థితులలో విడనాడకుండా ఉండి నిరతిశయానంద స్థితిలో నిలకడ చెంది కర్మ చేయగలగటం వీళ్ళని పండితులు అన్నది శాస్త్రం ఈ పండిత స్థితికి నిన్ను ఏది ఎదిగేట్లు చేస్తుంది అది ఈశ్వరుడు చేసే పని సృష్టి నియమం అంతా ఈ లక్ష్యం అనే ఈ సూత్రం మీద ఆధారపడే పని జరుగుతుంది కాబట్టి ఏది జరిగినా నీ మంచికి అని పెద్దలు చెప్పారు నీ మంచి అంటే ఏమిటంటే అంటే మంచి అంటే ఏమిటంటే నీకు జ్ఞానం రావడమే మంచి ఆ పాఠం నేర్చుకోవడమే మంచి మమకారము అహంకారం రెండు అభిమానాలని విడనాడితే గాని ఆత్మజ్ఞానం రాదు విడనాడకుండా చేసేటటువంటి ఏ పనైనా సరే అది పునః పునః కర్మశేషాన్ని మిగల్చక తప్పదు ఆ కర్మశేష ప్రభావం చేత వేదన కలగక తప్పదు వేదన కలిగినప్పుడైనా జ్ఞానం కలగకపోతే తమో వేదన కలిగితే జ్ఞానం కలిగితే రజోగుణం వేదన కలగక ముందే విచారణ చేసి జ్ఞానస్థితిలో నిలబడగలగడం సత్వగుణం విచారణతో పని లేకుండా దృఢమైన నిర్ణయాత్మక స్థితిలో నిలబడగలగడం ఆత్మనిష్టం ఈ నాలుగు స్థితులు మానవ జీవితంలో ఎప్పుడూ ప్రాతినిత్యం కనబడుతూ ప్రతి క్షణం ఉండేవి ఈ నాలుగు స్థితులే ఎప్పుడెప్పుడైతే ఆయా సంవేదనలు నీ ఇంద్రియాలు నీకు తెలియజేస్తున్నాయో వేదనాభరితమవుతున్నాయో నువ్వు తెలుసుకోవాలి ఓ వేదనాభరిత స్థితి వరకు దీన్ని నేను తీసుకెళ్ళాలంటే ఇప్పుడు స్థితిలో ఉన్నాను ఇప్పుడైనా తెలుసుకోవాలి కనీసం అది కూడా తెలుసుకోలేకపోయావును పోయి దేహం మార్చాల్సిందే దేహం మార్చందే తెలివి రాదుగా ఆ జ్ఞానం రాదుగా స్థితప్రజ్ఞత్వం రాదుగా కాబట్టి ప్రయత్నించి ప్రతి ఒక్కరూ తమ్మకడానికి పోగొట్టు విడక తత్వము కనరాదు రాజసము విడక రాదు ముక్తి సాత్వికము మరి మోక్ష సాధనమై ఉండు అఖిల జీవసంగ ఆత్మలింగ ఈ ఆత్మలింగ శతకాన్ని సాధకులందరూ బాగా నేర్చుకోవాలి ఈ వంద పద్యాలు మంచి సూచనలతో ఉన్నటువంటి గొప్ప శతకం చాలా సులభంగా ఉంటుంది నేర్చుకోవచ్చు వేమన శతకం కంటే కూడా సులభంగా ఉంటుంది అలాంటి ఆత్మలింగ శతకాన్ని నేర్చుకోండి వాటిని నిత్య జీవితంలో వాడుకోండి ఆ వాక్యాలతో జీవించండి సదా ఆత్మభావంలో ఆత్మోపరతి అంటాడు అందుకే వేదాంత పంచదశి ఆత్మోపరాతి అంటుంది ఆత్మయే సర్వాధికమైనది సర్వోన్నతమైనది అనే నిర్ణయాన్ని నిశ్చయాన్ని కలిగి ఉండాలి ఆ ఆత్మనిష్టలో ఉండి చేయాలి అప్పుడు కర్మబంధం లేదు ఏమంటే ఇదంతా మరపు పని ఇక్కడ దాకా చెప్తే దీని ఏమన్నారండి పెద్దలంటే అచల రాజయోగం దేశికులు ఇంత పెద్ద పనుల ఏకరువు పెడితే ఇదంతా సాధన సుదృష్ట సంపత్తి చతుర్థ శుశ్రూషలు నిత్యానిత్య వస్తువేగం ఇలా ఇవన్నీ చెప్తే ఇదంతా ఎవరికి చెప్పావునైనా జీవభావంలో ఉన్నవాడికి చెప్తున్నామండి ఏం పొందడానికి చెప్తున్నావునైనా ఆత్మభావాన్ని పొందడానికి చెప్తున్నా ఇదంతా మరపు పని అని ఓ మాట అన్నారు ఇది దేశికుడి దృష్టి సరేనండి ఇప్పుడు అష్టప్రకృతులు ఎలా ఏర్పడ్డాయో ఆ అష్ట ప్రకృతులకు ఆధారభూతమైనటువంటి దివ్యత్వం ఎలా ఉందో ఇంద్రియాధిష్ఠాన దేవతలు ఎలా ఉన్నారో పంచశక్తులు ఎలా ఉన్నాయో నవావరణములు ఎలా ఉన్నాయో త్రిమూర్తులు ఎలా ఉన్నారో త్రిలోకములు ఎలా ఉన్నాయో ఆయా దేవతా వ్యవహారములు ఎలా ఉన్నాయో ఆయా ప్రకృతి శక్తులు ఎలా పనిచేస్తున్నాయో బ్రహ్మాండం ఎలా ఏర్పడిందో ఆయా అనోరణీయాన్ మహతో మహీయాన్ అనే రెండు లక్షణాలని తెలుసుకునేటటువంటి సృష్టి నియమాలని అవగాహన చేసుకునేటటువంటి పద్ధతిగా బ్రహ్మాండ పద్ధతిగా అంతా విచారణ చేశానండి తెలుసుకున్నానండి అష్టసిద్ధులను పొందేనండి జ్ఞానాష్టాంగ యోగములు అష్టాంగ యోగములు రెండు అంటే యోగాష్టాంగ యోగం ఒకటి జ్ఞానాష్టాంగ యోగం అంటే జ్ఞానంలో కూడా మళ్ళా ఎనిమిది రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి అట్లాగే జ్ఞానభూమి కలని ఇలా రకరకాల పద్ధతులలో వేదాంతం అంతా చక్కగా వివరించింది ఈ బ్రాహ్మీభూత స్థితిని ఈ జీవన్ముక్త అవస్థని మహావాక్య నిర్ణయ పద్ధతిని అదంతా ఎరుక అన్నారు రెండో మాట సరేనండి జీవహంసలు ఈశ్వరహంసలు జీవహంసల యొక్క వ్యవహారము ఈశ్వరహంసల యొక్క వ్యవహారము జీవహంసల యొక్క పాదు ఈశ్వరహంసల యొక్క పాదు వాటి యొక్క లయము ఉన్మని మనోన్మని అనేటటువంటి శింసుమారక చక్రం దాని ఎంత అంతర్భూతమై ఉన్నటువంటి అనంత విశ్వం ప్రాదుర్భవం లయం అన్నారు అనుకోండి సంకల్పం శూన్యం కాలం అంతా అనంత విశ్వంలోవి కదా ఆ అనంత విశ్వానికి సంబంధించిన సంకల్పం సంకల్పాతీతం విశ్వ శూన్యం శూన్యాతీతం కాలం కాలాతీతం అనేటటువంటివన్నీ కూడా ఆ విశ్వం యొక్క ప్రాదుర్భావ లయాలకు సంబంధించిన అఖండ ఎరుకకు సంబంధించినవి లేని ఎరుకకు సంబంధించినవి అదంతా కూడా ఎరుకైనయనా అన్నారు ఇంత పెద్ద వ్యాఖ్యాన విని ఓ మాట చెప్పారు అది కూడా ఎరుకైనయనా అన్నారు అంతే కాకపోతే ఇవి ఖండ ఎరుకలు అదేమో అఖండ ఎరుక అంతే తేడా పెండము పెండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహము ఈ నాలుగింటి చేరిక కూడి అఖండం బహు ఎరుక గద ఇది లేనిదని వినరామాయన్న ఎక్కడ లేదు బయలులో అది ఏ తన్మిథ్యాశుధ వియత్ కించిన్ నాస్తిమయా ఇలా తెలుసుకో తెలుసుకుని ఏం చేయాలట నామ్రోలను తప్పితి వే దెబ్బేను చూడు దేశికేంద్రుని యొక్క పాద యుగిని విడవకూడదట అందుకే గురుపాదుకా చక్రమని ఒక చక్రం ఆ గురుపాదుకా చక్రాన్ని ఎప్పుడు విడవకూడదండి దానికి సద్గురుపాదుకా చక్రం అని గురుపాదుకా చక్రం అనేక పేర్లు సరే ఆ గురుపాదుకా చక్రంలో ఏమిటి అంటే ద్వాదశి షోడశి పంచదశి అనే మూడు మంత్రరాజములు మహామంత్రములు కావే మంత్రరాజములు అంటే భ్రాంతులను పోగొట్టేవి భ్రమలను పోగొట్టేవి జ్ఞానాతీతమయ్యేట్లు చేసేవి దుర్యాతీతమయ్యేట్లు చేసేటటువంటి మంత్రరాజములు మూడు ఉన్నాయి अवेमटया अट द्वादशि षोड़ी पंचदश द्वादशेत्या शुद्धव यस्ती धेमया युमी ले संस्कृत निर्मूल में ज्ञाना शरीर नास्ती कवलमी षोडश मूलातरी शरीर यदू पंचदश अटा स्वप्ने प्रदीयम रूपा यदा तथा कल लोचना रूपाल शरीरा कर्पूर दीपक संयोग ज्योतिरूप यथा तथा मूडिंट कल निर्णयवाक्यम अटे कर्पूर पूजलो किटीवर की हारति ఆ హారదిలో మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏమిటయ్యా అంటే ఈ ఎరుక అనేది కర్పూరం ఆ దేశకుని కృప ఆ బయలు దర్శనం అనేటటువంటిది జ్యోతి ఆ కర్పూరం ఆ దీపకళిగా రెండూ కలిసిన ఆ బయలు దర్శన స్థితి నుంచి ఈ అఖండ ఎరుకను చూశాడు చూస్తే ఏమైనాడా హారతి అయిపోయింది ఎంతకాలం అయిపోయిందయా ఆ కర్పూరం దగ్ధం అయిపోయేంత వరకు ఉందా ఆ జ్యోతి ఆ జ్యోతి పోయింది ఈ కర్పూరం పోయింది ఆ ఎరుక పోయింది ఈ ఆటలు పోయింది ఎరుక విడచ్చింది ఇంకా హార తర్వాత ఏం లేదు చాలామంది హార తర్వాత నైవేద్యం పెడుతుంటారు హార తర్వాత ఇంకేం చేయబోతుంది అవన్నీ ముందయిపోవాలి చివరికే హారదు అందుకని సద్గురు సాంప్రదాయంలో ఎక్కడైనా సరే ఏ క్షేత్రానికైనా వెళ్ళండి పుట్టపరతి వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి కేదార్నాథ్ వెళ్ళండి ఎక్కడ ఉత్తమమైనటువంటి క్షేత్రాలను చోట్ల హారతే చివరి ఉపచారం ఎందుకంటే దాని తర్వాత నువ్వు లేవు నేననే ఎరుకలేదు ఆహం లేదు నాహం కాబట్టి అటువంటి గురుపాదుకా చక్రాన్ని వెరవకుండా వెనక్కి తిరిగి చూడకుండా తప్పకుండా ఈ మూడు సూచనల్ని కదార్థంలో నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసే నువ్వు చూడు ఆ శరణాగతిలో నుంచి బయటకు వచ్చిన వెనుతిరిగి చూసిన తప్పిన ఆ నియమాన్ని గనక అతిక్రమించినట్లయితే కారణం ఏమిటంటే బట్టబయలు స్థితి ఉన్నప్పుడు కాలం హెచ్చరిస్తూ ఉంటుంది ఆయన కాలంలోకి దిగిరామాగా దిగి వచ్చావా నా చేతిలో నువ్వు పడక తప్పదు అని హెచ్చరిస్తూ ఒక్కసారి ఛాన్స్ ఇస్తుందట ఏ పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళకైనా అందుకే కృష్ణ పరమాత్మ కూడా ఒకసారి వాడాడు సందీపని మహర్షి యొక్క పుత్రుని బతికించడానికి ఒకసారి వాడాడు కాలాన్ని అతిక్రమింపజేసాడు మృత్యువును వెనక్కి దిప్పాడు అట్లా ఒకసారే చేశాడు అంతే మళ్ళా మళ్ళీ చేయలే అర్థమైందండి కాబట్టి ఎంతటి వారికైనా సరే ఆ కాలం ఒక్క అవకాశం ఇస్తుంది ఒకసారి క్షమించేస్తుంది వదిలేస్తుంది కానీ రెండోసారి మళ్ళా కనుక చేస్తే మరలా చక్రభ్రమణంలో తిరిగి రాక తప్పదన్నమాట కాబట్టి అసలు వినియోగించరు దేశికులు ఎవరో కూడా అదేదో పరమాత్మ లీలగా చేసినట్టు మనం చెప్తాం కానీ యథార్థమునకు దేశికులైనటువంటి వారెవ్వరూ కూడా పొరపాటును కూడా మరలా కాలంలోకి దిగి రావడం అనే ప్రసక్తి తీసుకో ఏమవుతుంది మహా ఇది ఏదైనా అటైతే ఎరుక ఇటు అయితే మరప అంతకుమించి ఏముంది అక్కడ చేయడానికి నాకేం పని లేదు నేను కర్తను కాదు నాకు కర్తవ్యమే లేదు అని జీవన్ముక్త అవస్థలోనే వదిలేశాను ఇంకా జీవన్ముక్త అవస్థలు వదిలేసిన తర్వాత మోక్షస్థితికి వచ్చిన తర్వాత కూడా కర్తవ్యమేముందిగా నాకే కర్తవ్యం లేదు పిండ బ్రహ్మాండ రీతులుగా ఏ కర్తవ్యం లేనటువంటి వారు అటువంటి వారి మ్రోల శరణాగతి అలాగే వారు చెప్పినటువంటి పద్ధతిగా వారు సూచించిన పద్ధతిగా వారు నియమించిన పద్ధతిగా మానవుడు ఎరుకని విడిపించుకోవాలి అట్లనకుండా చేసేను చూడు నేను ఎప్పటికీ ఒకసారి దేశకు లేనటువంటి వారి యొక్క శరణాగతి చెందితే వారితో ఐక్యతా సిద్ధిని కనుక నువ్వు పొందినట్లయితే హృదయ ఐక్యతా సిద్ధిని కనుక పొందినట్లయితే ఇంకా నువ్వు మరలా తిరిగి మళ్ళా ఇంద్రియాలలోకి కాలంలోకి పెండ బ్రహ్మాండ రీతులలోకి దిగి వచ్చేటటువంటి పని ఉండదు సంకల్పంలోకి ఇక దిగిరాడు వెరుడే దెబ్బ వేసేన నా తండ్రి ఎరిగించిపై మర్మ మెరుకను నే తీసివేసేను చూడు అన్నారు ఏం చేస్తారట అంటే ఈ మర్మమంతా వారు ఆ చివరిదాకా కట కడతీరిన వారు కాబట్టి స్వయం అయినటువంటి వారు కాబట్టి వారు ఏం చేస్తారంటే అలా ఊరక విశ్రాంత స్థితిలో ఉన్నట్టే ఉంటారు భగవాన్ రమణను చూస్తే ఇప్పుడు నెటారుగా బిర్ర బిర్ర బిగుసికుపోయి అదేదో విగ్రహం అనే కూర్చొని కనపడరు హాయిగా సుఖంగా విశ్రాంతిగా ఉంటారు ఎందుకంటే వారు కడతీరినవారు అలాగే అరవింద మహర్షి అలాగే రామకృష్ణులు వారందరూ సహజం సహజంగా దేశికులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పాఠం మృత్యువు దగ్గర నుంచి మొదలుపెట్టారు జీవితం దగ్గర నుంచి మొదలుపెట్టలే జనం దగ్గర నుంచి మొదలు పెట్టలే వాళ్ళు మృత్యువు దగ్గర నుంచి పాఠం మొదలుపెట్టారు వాళ్ళకి జ్ఞానం మృత్యువు నుంచి వచ్చి మృత్యువును అనుభవించారు మొట్టమొదటి శరీరంలో ఉండి అంటే మళ్ళీ అదే శరీరంలో పనిముట్టుగా వాడారు కాబట్టి ఒకసారి తెలిసిపోయింది దీన్ని ఓహో ఇట వాడే అవతల పారేయడం దీనిపైనే ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళందరూ కూడా దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చేది ఉంది అనుకున్నారు వాళ్ళకి పెండ బ్రహ్మాండాలన్నీ ఆ రీతిగా వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన పద్ధతిగా శరణాగతులమై దేశికులకు వారు సూచించిన పద్ధతిలో కనుక మనం జీవన మనం జీవించినట్లయితే వాళ్ళు ఆ ఎరుక మర్మమంతా మనకి విషదంగా చెప్తారు ఆ విషధంగా సూచన చేస్తారు వారే సూచనలను అనుసరించి మనం ఉన్నప్పుడు ఎరిగించిపై మర్మ మెరుక నే తీసి వేసేను చూడు ఎప్పుడెప్పుడైతే నేను ఈ ఎరుక యొక్క లక్షణం బాగా బలపడినట్లు కనపడిందో అప్పుడప్పుడు అల్లా వెంఠనే దేశికేంద్రా శరణు శరణు అని ఆ గజేంద్ర మోక్షంలో ఎలా అయితే ఆ గజేంద్రుడు పిలిచాడో అలా దేశికేంద్ర శరణు శరణు భవశంకరేసి శరణం అని శంకర భగవత్ పాదుల్ని స్థుతించేవారు ఆ సదాశివుని కూడా ఇదే వాక్యాలతో స్థుతించవచ్చు దేశికులు ఆ సదాశివ స్థితికి అవతల ఉన్నటువంటి వారు కాబట్టి వారికి శరణుఘోష చెప్పడంలో ఏం తప్పు లేదు కాబట్టి సగుణ సాకార పద్ధతి నుంచి శరణు శరణు చెప్పుకోవడం దగ్గర దాత ఎందుకంటే దొరయు దాతయు తల్లియు తండ్రియు ప్రభువుయు నాకు నీవే హరి శ్రీకృష్ణ అని ప్రార్థించిన భాగవతోత్తములు భారతంలో భాగవతంలో చాలామంది కనపడతారు విదురుడు ఇలా ప్రార్థించాడు శ్రీకృష్ణుడు నాకు దొరవు నువ్వే తల్లివి నీవే తండ్రి వినివే దాతయు నీవే ప్రభువు కూడా నీవేనాయన అని ప్రార్థించాడు అట్లా శరణు శరణు చెప్పుకోవడం అనేది అత్యంత మొట్టమొదటి సాధన దగ్గర నుంచి చిట్ట చివరిదైనటువంటి విడపించేటటువంటి స్థితి వరకు కూడా ఈ సర్వస్య శరణాగతి సర్వార్పణ అనేటటువంటి స్థితి నిలబెట్టుకోవాలి ప్రయత్న సాధ్యం సాధన సాధ్యం ఇది సాధనలన్నింటి యొక్క మౌలిక సూత్రం కూడా ఇదే నువ్వు ఇంటి కాలమీద తపస్సు చేసావా తలకిందులుగా నిలబడి తపస్సు చేసేవా ప్రాణాన్ని గుంభించి చేసేవా నిరాహారంగా చేసేవా పంచభక్ష పరమాణాలతో చేసేవా ఇలా నువ్వు ఎన్ని భేదములు చెప్పుకున్నప్పటికీ అవన్నీ కూడా నిరతము స్వాధ్యాయం చేశానన్నా కూడా వీటన్నింటికి సూత్రం సర్వార్పణ సర్వస్వ శరణాగం నాదేం లేదు నాయన రత్నైకల్పితమాసనం హిమజలైస్నానంచివ్యాంబరం నాారత్న విచిత్ర భూషణమి అని శివమానస పూజచు రత్నాంకి చందనం జాజీచంపకల్వపత్రచితం పుష్పంచ ధూపం తధ దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పిత గృహ్యత హృత్కల్పితం ఇవన్నీ తెచ్చాడని కాదు ఇవన్నీ సంకల్పంలో సృజించి ఆ సంకల్పరూపంలోనే ఉన్న శివుణ్ణి అర్చిస్తున్నాడు సంచారదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరౌద్కర్మ కరోము తఖిలం శంభోత ఆరాధనం कर कायजं, कर्म वीदम वीदम वीदम वा वा वा मानसं पराधं करचरण कायज वा सर्वमे वनसराधित शिव शिव करुणाधे महादेव शंभो अीवड़ तपक प्रार्थ प्रतिरोजू మెహర్ అవతారని ఆశ్రయించినటువంటి మెహర్ బాబా అని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి ప్రార్థనలు పశ్చాత్తాప ప్రార్థన చెప్పుకోమని అవతార మెహర్ బాబా చెప్పాడు మానవులందరూ ఉదయం లేస్తూనే నమో మెహర్ బాబా అనే ప్రార్థన రాత్రి నిద్రపోయేటప్పుడు పశ్చాత్తాప ప్రార్థన తప్పక చెప్పుకోమన్నాడు అలా నీలో శాశ్వతమైన దివ్యత్వానికి సంబంధించిన పరిణామం వస్తుంది ఐదు నా వాగ్దానం ఇది నా దైవ్యాధికారంతో చేస్తున్న వాగ్దానము అని కూడా చెప్పారు కాబట్టి ఆయా అవతార కాలంలో ఆయా అవతారులందరూ సాధ్యమైనంతగా మానవులకు అర్థమయ్యేటట్లుగా వేద వేదాంతమాన్ని అందించే ప్రయత్నం చేశారు అలాగే అచల పరిపూర్ణ రాజయోగానికి సంబంధించినటువంటి కృష్ణదేశిక ప్రభువులు కూడా ఆ దేశికేంద్రుల యొక్క సూచనను అస తెనుగు మాటలలో మనందరికీ అర్థమయ్యే పద్ధతులలో అశీపూర్వకమైనటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి వాక్యాన్ని నిలివేశారు వెరపించుడి దెబ్బ వేసే నా తండ్రి ఎరిగించి పై మర్మ మెరుకను నే తీసివేసేను చూడు ఇది నా జీవితంలో జరిగిన సంఘటన నే తీసి వేసేను చూడు ఏమిటో నా లోపల విపరీతమైనటువంటి ఒక పెద్ద హలాహలంలాగా లావాలాగా అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉండేది ఇది లేదంటాం అది లేదంటాం అది లేదంటాం ఇది లేదంటాం ఇది ఉన్నదంటాం ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిదని విచారణ చేస్తున్నాం ఇదంతా ఏమిటి ఇదంతా నాకు ఎప్పటికి తెలుగుతుంది ఎప్పటికెరుగుడుస్తుంది ఈ విషయం లేనిదని నాకు ఎట్లా బోధపడుతుంది అనేటటువంటి దాని తానాలు గిరగిరా తిరిగిపోతుంది ఈ గిరగిరా తిరిగిపోయే స్థితిలో బండి మీద పెడుతూ ఉన్నా చూపులేమో అక్కడ రోడ్డు మీద బండి నడుపుతున్నా నడుపుతూ ఉంటే ట్రాఫిక్లో బండి నడుపుతూ ఉన్నా చూపులు అక్కడ ఉన్నాయి తెలివి అక్కడ పనిచేస్తుంది ఇంతలో ఒక హస్తచాలనం ఓ చెయ్యి వచ్చింది ఇలా అన్నారు ఆ చెయ్యి నాకు బాగా సుపరిచితమే నన్ను ఆశీర్వదించి నాకు ఈ వాగ్దారణ ప్రసాదించినటువంటి అభయ హస్తం అది నిర్భయానంద హస్తం అలా అన్నారంటే కనబడుతున్నటువంటి నభోంతరాళములు కూడా దృశ్యం ఇవి నే తీసివేసేను చూడూ అందరికి ఇలాగే జరగాలని నియమం లేదు సుమి వారి వారి అర్హతను బట్టి వారి వారి పరిస్థితిని బట్టి వారి వారి వివేకాన్ని బట్టి వారి వారి సత్శిష్య పదవిని బట్టి వారి అధికారిత్వాన్ని బట్టి వారి వారి జీవితంలో జరుగుతుందిలాగా ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి నా చిన్నప్పుడు మరియు మధ్య వయసులో కూడా తోతాపురి గారు రామకృష్ణ పరమహంస గారికి చేసిన విధము అలాగే చిన్మయానందులకు చేయబడిన విధము ఇలా మహనీయులందరూ కూడా ఈ ఎరుకను విడిపించుకున్న విధాన్ని బాగా అధ్యయనం చేసుకునేవాడిని ఎవరి దగ్గరికి వెళ్ళిన వారు ఎలా దాటారని తెలుసుకునేవాడిని అలాగే నిర్భయానంద స్వామివారు కూడా ఎప్పటికప్పుడు వారి ఎరుకను ఎలా విడిపించబడ్డారో చెప్తూ ఉండేవారు ఎప్పటి నుంచి నాకు ఇరవై ఆరేళ్ళ వయసు నుంచి చెప్తూ ఉండేవారు ఈ సందర్భం జరగడానికి ఎరుక విడవడం అనేటటువంటి లక్షణం దర్శనంగా బయలు దర్శనం వారి దర్శనం తర్వాత సుమారు ఎంతకాలం పట్టింది అని చెప్పచ్చు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టింది కరెక్ట్గా చెప్పలేదు ఆ మూడు సంవత్సరాల కాలంలో ఈ సం ఈ సంఘటన జరిగింది ఆ సమయం నుంచి భూనభోంతరాళముల దర్శనం లేదుగా అనంత విశ్వం కనబడటం లేదుగా ఎప్పుడూ బయలే కళ్ళ ముందు ఉంటుంది ఎప్పుడు శరీరంలో ఉన్నా బయలే పనులు చేస్తున్నా బయలే నిద్రపోతున్నా బయలే మృత్యువైనా బయలే బ్రహ్మ నిర్మాణమైనా బయలే అనంత విశ్వ ప్రాదుర్భావ లయములైనా బయలే ఎందుకని సర్వకాలము ఉన్నది బయలు ఈ రీతిగా నిలకడ చెందినటువంటి స్థితిలో ఉంటే అప్పుడు ఇదంతా ఏమిటా ఇదంతా మరుపయ్యా బాబు అదంతా ఎరుకయ్యా బాబు ఈ రెండు మాటలు సరిపోయినాయి నాకు ఇరిగించి పై మర్మమెరుకాను నే తీసివేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు అప్పటికప్పుడే ఏ తత్క్షణమే ఇదంతా నేను వారి వద్ద బోధ విన్నప్పుడు వారిని అడిగాయ్యా ఇదంతా పూర్తి అవ్వడానికి ఎంత సమయం పట్టచ్చు స్వామి అన్న ఏమో చూద్దాం అన్నారు అంతే ఏమో చూద్దామంటే నాకేమర్థమయ్యాను అంత పరిజ్ఞానం లేదు నాకు అప్పుడు అప్పుడు యోగిరామ్ జల్లూరు బలరామకృష్ణయ్య గారు అడిగిన అయ్యా వారు ఏమిటో ఏమిటో చూద్దామంటున్నారు ఈ చూద్దాం ఏమిటో ఆ చేద్దాం ఏమిటో నేనేం చేయాలో నాకు తెలియడం లేదా ఏం కంగారు పడమాక చూద్దామన్నారు కదా మహానుభావుడు దేశికుడైన వాడు స్వయమైనటువంటి వాడు కాలారిసముడైనటువంటి వాడు చూద్దామన్నాడంటే అది చేద్దాం అయిపోయినట్టే కంగారు కానీ నీకు సత్యం చెప్తా విను శాస్త్రం చెప్పింది ఈ విషయంలో మూడు సంవత్సరములు కానీ మూడు పుష్కరములు కానీ లేక మూడు జన్మలు గాని పడుతుంది ఏ రోజు నుంచైతే నీకు బయలుదర్శనమైందో ఎరుక విడిపించబడిందో నీకు ఆ జన్మరాహిత్య స్థితి సహజమైపోయి నువ్వు పుర్వారుకమివబంధనాన్ మృత్యోన్ముక్షమామృతాత్ అనేటటువంటి లక్షణాన్ని నువ్వు పొందాలి అంటే ఆ మృత్యుంజే స్థితిని ను సా అలా ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉండుట అనే దాంట్లో ను నిలకడ చెందాలి అంటే మూడు సంవత్సరాలు కానీ మూడు పుష్కరాలు కానీ మూడు జన్మలు కానీ పట్టవచ్చు నాయనా అని పెద్దలు చెప్పారు అని తెలియజేశారు ఇంకా ఆ రోజు నుంచి లెక్క పెట్టడం మొదలుపెట్టా ఈ మూడు సంవత్సరాల్లో అవుతుందా మూడు పుష్కరాల్లో అవుతుందా మూడు జన్మలకు అవుతుందా చూడండి ఇలా తెలియాలి పని ప్రారంభం వచ్చి పోయక నిలచున్ మూడు సంవత్సరాల్లో ఈ పని అయింది ఈ శరీరం లభించడానికి ఆధారభూతమైనటువంటి ప్రాథమిక మౌలికమైనటువంటి ప్రారంభం ఏదైతే ఉందో అది నీ కట్ట కడపడ ఎదురుకుండా నిలబడు నన్ను నువ్వు తప్పించుకోలేవు నన్ను నువ్వు పోగొట్టుకోలేవు అనుభవించవలసిందే అని ప్రారంధం బెదుర వచ్చి బాయక నిలచు మొట్టమొదటి స్థితి ఇది లేనెరుక స్థితిలో ఉన్నవాళ్ళంటే ఆ లేనెరుక అనేటటువంటి స్థితి వలన ఇది తెలుస్తుంది ఈ ప్రారంధం ఎలా ఉందో అర్థమైపోతుంది ఎప్పుడైతే తెలిసిపోయిందో వెంటనే ఆగామి లేకుండా చేసేస్తాడు ఇక ఆగామి రద్దయిపోతాడు ఇంకేమవుతుందయ్యా అంటే బ్రాహ్మీభూత స్థితిలో నిలకడ చెందుతాడు ఎప్పుడూ కూడా ఉన్నదంతా బ్రహ్మమే కర్మ ధర్మ విచక్షణతో పని లేదు అతనికి అది మంచైనా చెడైనా సరే ఏదైనా సరే నువ్వు బహు భౌతికంగా ఏ నిర్ణయం అయినా పెట్టుకో నాకు సంబంధం లేదు నా లెక్కలో ఉన్నదంతా బ్రహ్మమే శుభాశుభములు లేవు పవిత్రతలు అపవిత్రతలు లేవు ధర్మాధర్మములు లేవు ఆత్మానాత్మలు లేవు ఉన్నదంతా బ్రహ్మమే అనే నిలకడ చెంది సర్వ వ్యవహారమును బ్రాహ్మీభూత స్థితి అని నిలకడేస్తాడు తద్వారా జ్ఞానాగ్ని పొందుతాడు ఇది రెండవ స్థాయి రెండవ స్థాయిలో ఈ జ్ఞానాగ్ని ఎప్పుడైతే పొందాడో సంచిత కర్మని దగ్ధం చేసుకోగలిగే సామర్థ్యం వస్తుంది ఈ సంచిత కర్మ దగ్ధమైపోవడం వలన కలిగినటువంటి ఆనందం బ్రహ్మానందం అని ఈ ప్రారబ్ధం ఎదురవచ్చి ఆగామి కర్మ లేకుండా చేసి కర్మన అధిగమించినటువంటి స్థితిలో కలిగేదానికి నిజానందం అని పేరు ఇదేమో నిజానందము అదేమో బ్రహ్మానందము ఆ రీతిగా సంచిత కర్మ ఎలా దగ్ధమైపోతుందో సమూలంగా నిశేషంగా అనుభూతమై ఉండాలి అలా అనుభూతమైనప్పుడు జీవన్ముక్త అవస్థను పొందుతాం తుర్యస్థితిని పొందుతాం ఇక అక్కడి నుంచి తురియాతీతం ప్రారంభమవుతుంది ఒన్మనీ మనోన్ అవస్థ అనంత విశ్వం ఆ సమన్వయం ఆ ఎరుక ఆ లేనెరుక ఆ బయలు ఇంతే ఈ మూడింటి మధ్య జరుగుతూ ఉంటుంది కూడా ఎంతసేపు ఎరుక లేనెరుక బయలు ఎరుక లేనెరుక బయలు ఎప్పటికప్పుడు బయలు స్థితికి చేరిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఎరుక మరపు వ్యవహారాన్ని వదిలేస్తూ ఇదంతా మరపు తీసేదే ఇదంతా ఎరుక తీసేదే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది నా ఇది నాయితీ నేతి నేతి మహావాక్యాన్ని నిరంతరాయంగా వాడతాడు ఇట్లా అనిశము నిశ అంటే పగలు రాత్రి అనే భేదం లేకుండా ఉండిపోతాడు జననము మరణము అనే ద్విగుటి లేకుండా జీవుడు బ్రహ్మము అనే ద్విగుటి లేకుండా క్షర అక్షర పురుషోత్తములు విభజనలు లేకుండా ఎరుకను విడిపించేటటువంటి విశేషమైనటువంటి సూచన ఉన్నటువంటి కదార్థం ఇది ఎరుక పని చేయదనకు ఎరగుట మరచుటలు రెండు ఎవరి పనులో ఇరిగింపు నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు ఎవరపించుడే దెబ్బ వేసే నా తండ్రి ఎరిగించి పై మర్మమెరుకాను నే తీసివేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ దంద పూర్ణస్ ఓర్ణమాద పూర్ణమేవాసిష సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవై తేజస్వి నావీతమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి సగురు నిజగురు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీగురుభ్యో నమ